రి శ్రుతిస్మృతిపురాణామాలయత్పాదశంకరకంకర అంధంతమ ప్రశ తోయ ఇవ తే తమోయ విద్యాగుం రమోయ విద్యా ఆ మంత్రానికి మనం అవతారికి చూస్తూ ఉన్నాము జ్ఞానము ఉపాసనా కర్మ ఈ ఉపా జ్ఞానాన్ని విద్యా అని అంటారు ఉపాసనని జ్ఞానము అని కర్మాని కూడా సారీ ఉపాసనాని కూడా అంటూ ఉంటారు బాగుంది ఓకే సో ఈ పదప్రయోగాలు అలాగ చూసుకోవాలి ఇప్పుడు ఉపాసనకు కర్మకు సముచ్చయము చక్కగా కుదురుతుంది పుసుగుతుంది సముచ్చయం సంభవము సంభవమే కాదు చాలా ఆవశ్యకము కూడా అని రెండు మంత్రాలు చెప్పబోతున్నాయి ఆవశ్యకము కూడా సముచ్చయం కర్మ ఉపాసన అంటే అర్థం కేవల ఉపాసన లో పెద్ద లోటే కేవల కర్మ కూడా పెద్ద లోటే అని చెప్పబోతున్నాయి కానీ జ్ఞానంతో ఇటు ఉపాసనకి సముచ్చయముండదు కర్మకు కూడా సముచ్చయము ఉండదు ఎందుకంటే జ్ఞానము వల్ల ఫలం వేరు ఉపాసన వల్ల ఫలం వేరు ఫలం వేరు అంటే ఇంకా వాటికి సముచ్చయం కుదరదు ఫలం వేరంటే వేరువేరుగా చేయాల్సిందే ఈ ఫలం ఇది కావాలంటే ఈ ఫలం అది కావాలంటే ఆ ఫలం ఇప్పుడు పుత్రకామనిష్ఠ యాగం చేసి పుత్రకామనిష్ఠ యాగం చేసి సచినావ్రతం చేయను అంటే కుదరదు ఫలం వేరు దాన్ని అది ఆ ఫలం కోరి అది చేయాలి సచినానవ్రతం ఫలం వేరు ఇది ఈ ఫలాన్ని చేయాలి అంతే కర్మ అంటే వేదాంతం పనికిరాదు అక్కడ అన్నవరం సచినావ్రతం వెంకటేశ్వర దీపారాధన అక్కర్లేదు అంటే అది ఇది ఒకటే ఇలాంటి వేషాలు ఏమి పనికిరావుండవు కర్మలో కర్మ దాని ఫలము వేరు కాబట్టి అది చేయాలి దీని ఫలం వేరు ఇది చేయాలి అలాగే ఈ ఫల భేదము కర్మలలో ఉపాసనలలో భేదాన్ని నిర్ధారించేటువంటి అంశము కనుక విద్యయా దేవలోక ఉపాసనకి ప్రత్యేకమైన ఫలం చెప్పారు కాబట్టి అది వేరే కర్మ అది వేరే ఒక సాధనము ఆత్మజ్ఞానాత్ కైవల్యం అని దీని ఫలం వేరు కాబట్టి అదే ఇది ఇదే అని చెప్పడానికి వీరలేదు తర్వాత రెండు పరస్పరము ఇండిపెండెంట్ థింగ్స్ కనుక వాటికి సముచ్చయము పోషకదు సంభవ సంభవము కాదు ఎందుకంటే ఉపాసన ద్వైత ప్రధానమైనది జ్ఞానము అద్వైతమునందు నిష్ఠ కలిగి ఉండేది రెండింటికి పో ఎలా పోషకుతుంది పోషకర్మణోహో ఓకే అంతవరకు వచ్చాం మనం తర్వాతే తయోర్ జ్ఞానకర్మణోహో ఇహ అక్కడికి ఆ సముచ్ఛయం సంగతి చేర్చిన తర్వాత ఇప్పుడు నహినందాన్యాయాన్ని చెప్తున్నారు శంకర్లు నహినందాన్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు నహినందాన్యాయం ఇంతకుముందు చెప్పారు నేను మళ్లీ చెప్తున్నాను మీకు బాగా తెలియాలి నహినందాన్యాయం నింద నింద్యం నిందితున్న ప్రవర్తతే అపితు స్తుం అదే నింద ఇప్పుడు న్యాయం న్యాయం నేను నిన్న పాఠంలో కబీర్ దాస్ దోహ ఒకటి చెప్పా ఆ దోహలో ఆయన ఏమంటాడంటే మోకో కహా ఢుంఢేరే బందే మైతో తేర పాశ్వే నువ్వు నన్ను ఎక్కడ వెతుకుతున్నావురా మానవుడా అంటే ఈశ్వరుడు అంటున్నట్టుగా నేను నీ సమీపంలోనే నీ వద్దనే ఉన్నాను తీరత్మే నా వ్రత ఉపవాసమే అంటాడు మైతో తేరే పాసమే ఇప్పుడు అక్కడ ఆ వాక్యం చూస్తే మీకు ఏమనిపిస్తుంది నేను మూర్తిలో లేను తీర్థంలో లేను వ్రత ఉపవాసములలో లేను నేను నీకు దగ్గరగా ఉన్నాను అని అది చూసి ఎవళ్ళైనా ఆ వాక్యానికి తాత్పర్యాన్ని తప్పుగా వ్యాఖ్యానం చేసే అవకాశం ఉన్నది ఎలాగా ఈ మూర్తి ఈ తీర్థము ఈ వ్రతము ఈ ఉపవాసము అనవసరము అని కూర్చుంటే అంత తప్పదే కానికొకటి అక్కడ ఆయన ఆ కవి యొక్క అభిప్రాయం మూర్తిని తీర్థమును నిందించుటెందు కాదు అటు ప్రత్యేక ఉంటుంది వాటిని నిందించటమందు కాదు మరి దేని నేను నీకు సమీపములో ఉన్నాను అని చెప్పుట ఎందే తాత్పర్యం వాటిల్లో లేను అని చెప్పడం ఎందుకు తాత్పర్యం కాదు ఎందుకంటే పరమాత్మ సర్వత్రా ఉన్నాడు వాటిల్లో కూడా ఉన్నాడు ఎందుకు లేడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నవాడు వాటిల్లో లేకుండా పోతాడే ఆ సంగతి ఆయనకి తెలుసు కానీ అది మహిళ ధాన్యానికి చక్కటి దృష్టాంతం ఇంకో దృష్టాంతాన్ని నేను చెప్పమంటే చెప్తాను ఒకడు బిఎస్సి వసీకి వెళ్లమంటారా లేకపోతే ఉద్యోగం చేయమంటారా అని అడిగాడు నన్ను నేనున్నాను బిఎస్సీ క్వాలిఫికేషనే కదా రాదు ఇట్స్ నాట్ ఏ క్వాలిఫికేషన్ స్టడీ ఎంఎస్సి అని నేను అన్నాను ఉద్యోగం చేయడానికి కంగారీ ఉంది ఎప్పుడైనా చేసేదే కాదు దొరుకుతాయో దొరకవు అలా సమస్య ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు రేపు ప్రయాణంలో సీట్లు దొరుకుతుందో దొరకబో ఇవాళ వెళ్ళిపోతావునా రేపు సంగతి రేపే చూసుకుంటాను కాబట్టి ఉద్యోగానికి ఇప్పుడు సమస్య ఇప్పుడు వెతుక్కోవాలి రెండేళ్ల తర్వాత కూడా వెతుక్కోవాలి వెతుక్కోవడం ఎప్పుడూ వెతుక్కోవడమే ఏ ఎంఎస్సీ పాస్ అయిపోతే మంచి ఉపయోగం వచ్చేస్తుందని నేను చెప్పను కూడా చెప్పాను యు నెవర్ నో కానీ బిఎస్సీ ఈజ్ నాట్ ఏ క్వాలిఫికేషన్ గో ఫర్ ఎంఎస్సీ అని చెప్పారు వాడు ఎంఎస్సీకి వెళ్తాడు ఇంకో విద్యార్థి వచ్చాడు బీఎస్సీ థర్డ్ ఇయర్తో ఉంటున్నాడు వాడు అన్నాడు నాతోటి బీఎస్సీ ఈజ్ నాట్ ఏ క్వాలిఫికేషన్ అన్నారు కదా నేను చదవడం ఎందుకు అన్నాడు నేను వివేక చూడాలని పాఠం చెప్తున్నా ఆ రోజుల్లో వివేక చూడామనే చదువుకుంటా ఇంక బీఎస్సీ క్వాలిఫికేషనే కాదని మీ నోటలో విన్నాను నేను కాబట్టి చదవడం అవసరం వారిని అది కాదు అది మహినిందన్యాయం ఒకటింది మాకు అక్కడ బీఎస్సీని నిందించటం ముందు తాత్పర్యం కాదు ఎంఎస్సీ చదివి తీరాలని చెప్పుటందు మాత్రమే దాని తాత్పర్యం బీఎస్సీని నిందించుటం తాత్పర్యం కాదు ఇప్పుడు బీఎస్సీ నింద దేని కొరకు మళ్లీ చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం బీఎస్సీ నింద దేని కొరకు బీఎస్సీని నిందించుట కొరకు కాదు మరి దేని కొరకు ఎంఎస్సీని స్ఫుతించుట కొరకు అర్థమైందండి నహి నిందా నింద్యం నిందితు ప్రవర్తతే అంటే మరి దేనికోసం మరి మరి అయితే స్తుత్యం స్తోత్రం ఒక స్తుంచదగినది మనస్సులో పెట్టుకుని దానిని స్థుతించుట కొరకై మరొక దానిని నిందిస్తారు ఇది నహి న్యాయం చాలా ఇంపార్టెంట్ న్యాయం ఇప్పుడు కర్మ చేస్తూ ఉంటాడు కేవల కర్మ నేను కూడా చాలాసార్లు పాఠాల్లో నిందిస్తూ ఉంటా నిందించిన వాటి తిగతాననుకున్నారు నిందించిన అంటే తిట్టడం కాదు దాన్ని దాన్ని దాన్ని విమర్శిస్తాం అక్కడ నిందా అంటే అర్థం దాన్ని తక్కువ చేసి మాట్లాడతామని అర్థం దాని వీళ్ళని తగ్గించి మాట్లాడినాం సో కర్మలను కేవల కర్మలను నిందిస్తూ అంటే ఏమిటి మంత్రం చదువుతాడు దాని అర్థం తెలీదు కర్మ చేసేప్పుడు మంత్రానికి కర్మకి ఉండేటువంటి పరస్పర సంబంధాన్ని తెలుసుకోకుండా మంత్రం చదివేవాడు ఒకడు కర్మ చేసేవాడు ఇంకొకడు హోమం చేసేవాడు మంత్రం చదవద్దు ఇప్పుడు హోమం ఇప్పుడు మంత్రం చదవడానికి ఒకడిని వాడిని ఎందో మైకు వాడు వాడు మంత్రాలు చదువుతూ ఉంటాడు వీడు హోమం చేస్తూ ఉంటాడు ఏ ఎలా ఎందుకు వీడే చదవచ్చుగా వీడు ఎందుకు చదవడు వీడు చదివితే మైకులో పెట్టడానికి ఆ మైకుని ఇప్పుల్లో పెడతారా ఏమే అని చేస్తా ఏదో పెట్టుకోవాలి ఏ లేకపోతే అక్కడ ఇద్దరు మనుషులకు ప్రవేశం కల్పించడం కోసమని ఒకడు మంత్రం చదువుతాడు ఒకడేమో హోమం చేస్తారు శాస్త్రం అలా ఉండదు శాస్త్రం ఏం చెప్తుందంటే హోమం చేసి కూడా మంత్రం చదవాలి ఆ మంత్రం అర్థం అడిగి తెలిసి ఉండాలి చక్కగా చేయాలి సో ఇలా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే కేవల కర్మ అంటారు అర్థం తెలీదు ఏదో చేస్తూ ఉంటారు ఏదో తంతులు నడిపించినట్టుగా నడిపిస్తూ ఉంటారు కేవల కర్మ ఈ కేవల కర్మలను నిందిస్తాం అంటే అభిప్రాయం అసలు కర్మకాండాన్ని త్రోసిపుచ్చటం ముందు కాదు వాళ్ళు చేస్తున్న కర్మను ప్రేమగా చేయాలి శ్రద్ధగా చేయాలి తెలిసి చేయాలి అగో ప్రేమ శ్రద్ధ తెలిసి చేయుట అది ఉపాసన అది ఉపాసన లక్షణం మనస్సుకు సంబంధించింది ప్రేమ శ్రద్ధ తెలియట మూడు ఉపాసనకి సంబంధించి ఆ మూడింటికి కలిపి ఉపాసన అని పేరు ఉపాసన కర్మను నిందించడం దేనికంటే కర్మ స్వతహాగా అయోగ్యమైనది అని ఉపాసనతో కలిపితే దాని గొప్ప ఇంత అంతా కాదు అని ఆ సముచ్చయమును స్థుతించుట కొరకై కేవల కర్మను నిందించినట్టుగా కనబడుతుంది ఓకే ఆ మాట ఏది సో ఇప్పుడు చూడండి తయోహ జ్ఞాన కర్మను జ్ఞానం అంటే ఉపాసన చూసారా మళ్ళీ చాలా అలర్ట్ ఉండాలి మీరు జ్ఞానం అంటే సో జ్ఞానం అంటే జ్ఞానం కాదు సో ఆ రెండు ఉన్నాయి జ్ఞా ఉపాసన కర్మానం వాటికి సము వాటికి సముచ్చయాన్ని చేయాలని శృతి యొక్క అభిప్రాయం సముచిచేషయా సముచ్చయం కర్తు సముచ్చయుం అసముచ్చేత ఇచ్చయా వాటికి సముచ్చయమును చేయాలనే కోరిక శృతికగలదు కోరిక అంటే వివక్ష శృతి వాటికి సముచ్చయాన్ని చెప్పింది కాబట్టి సముచ్చయం అంటే కలిపి చేయుట రెండింటిని రెండింటిని కలిపి చేయుట మీరు అలా కలిపే చేయాలి అని శృతి విధించబోతోంది అంటే ఆ కలిపి చేస్తే అది గొప్పది అని శృతి స్ఫుతించబోతోంది కలిపి చేస్తే గొప్పదే అని స్ఫుతించుట కొరకై విడివిడిగా చేసిన దానిని నిందిస్తుంది ఓకే సో జ్ఞానం ఏకైక అనుష్ఠాన ఒక్కొక్కటే విడివిడిగా ఏకైక అంటే ఒక్కొక్కటే విడివిడిగా అనుష్ఠించుట అంటే కర్మలు వేరే అనుష్ఠించటం సందర్భం లేకుండా ఉపాసన సంబంధం లేకుండా ఉపాసనను కర్మ సంబంధం లేకుండా అనుష్ఠించటం అంటే ఇక సంధ్యావందనం చేయడు ఏం చేయడు వెళ్ళి హనుమతు ఉపాసన అంటాడు వెళ్ళి చెట్టుకున్న కూర్చుని ఏదో ధ్యానం చేస్తూ ఉంటాడు కేవలం ఉపాసకుడు ఉంటాడు ఎప్పుడు హనుమ ఉపాసన ఏమిటి సంధ్యావందనం చేసే టైంలో సంధ్యావందనం చేయడం మానేసి పిల్లల్ని స్కూల్కి దిగబెట్టాలనుకోండి స్కూటర్ మీద వాళ్ళని స్కూల్కి దిగబెట్టి రావాలి వీడి కర్తవ్యం అది అది మానేసి ఆ పని భార్య చేసుకుంటుందని వీటి చెట్టు కింద కూర్చొని హనుమతు ఉపాసన చేస్తానంటే తప్పు కదది అలాంటి వేషాలు వేయకూడదు ఉపాసన పేరుతో కర్మ చేసి ఉపాసన చేయాలి తర్వాత ఉపాసనలో కొంత కర్మ ఉన్నట్లయితే కర్మని కల్పుతం చేసుకుపోవాలి కాబట్టి ఏకైక అనుష్ఠానం తప్పే కర్మకి తప్పే ఉపాసనకి తప్పే ఆ వాటిని నిందిస్తూ ఏకైక అనుష్ఠానాన్ని నిందిస్తూ సముచ్చయాన్ని స్తానికి శృతి పూనుకున్నది కాబట్టి మీరు ఆ నింద చూసి ఈ నిందని యథాతథంగా లిటరల్ గా తీసుకున్నడం తప్పు కాబట్టి అనుష్ఠాన నింద నా నిందాపరైవ ఏకైకానుష్ఠానం యొక్క నింద మీరు వినబోతున్నారు రాబోతోన్న మంత్రంలో ఆ నిందను చూసి ఆ నిందాన్ని ఎలా పైకి పెట్టి దాన్ని ఎలా చేసి చూపించేసి దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపించేసి ఇదిగో కర్మ చేసిన వాళ్ళని వేదం నిందించింది అని అలాగ దాన్ని చెప్పడం తప్పు ఆ వాక్యానికి తాత్పర్యము నింద కాదు నా నిందాపరైవ నిందయే తాత్పర్యముగా గలది కానే కాదు ఎందుకని ఏం నిందిస్తే తప్పే ఉంది అంటే కర్మకి ఉపాసనకి వేరువేరు ఫలాలను చెప్పారు వేర్వేరు ఫలాలను చెప్పినప్పుడు కర్మ స్వతంత్రమైన అనుష్ఠానం సాధన ఉపాసన కూడా స్వతంత్రమైన సాధన దీని ఫలం దీని దాని ఫలం దాని గుంది కాబట్టి వేర్వేరు ఫలములను చెప్పిన సందర్భంలో దాన్ని నిందించేసి అది అయోగ్యము అని చెప్పినట్లయితే ఆ ఫలమును చెప్పి ఆ కర్మను విధించే వాక్యం వ్యర్థమైపోతుంది అలా అవడానికి వీలు లేదు సముచ్చయమును స్ృతించుట కొరకై ఏకైకానుష్ఠానాన్ని నిందించినట్టుగా కనబడుతుందే తప్ప ఏకైకానుష్ఠానమును స్వతహాగా పనికట్టుకుని నిందించటం శృతి యొక్క తాత్పర్యము కాదు అలా నిందించినట్లయితే వాటికి వేరువేరుగా చెప్పిన ఫలములు వ్యర్థమైపోతాయి గనుక ఏలైక దాని తెలుగులో చెప్పాలంటే ఆ రెండి ఆ తయోహ జ్ఞానకర్మణోహ ఆ ఉపాసనా కర్మలు రెండింటిలో ఇక్కడ ఈ రాబోయే మంత్రంలో ఒక్కొక్క దాని యొక్క అనుష్ఠానం యొక్క నింద మనకు కనపడుతోంది ఆ నింద యొక్క తాత్పర్యము నింద మాత్రమే అనుకోరాదు సముచ్చయమును చేయగోరి స్థుతి అలా నిందిస్తోంది నింద యొక్క తాత్పర్యము నిందయే కాదు అని చెప్పటకు హేతు ఏమంటే ఆ ఒక్కొక్కదానికి అనగా కర్మకు ఉపాసనకు కూడా వేర్వేరు ఫలమును స్లో వినబడుతూ ఉన్నాయి కనుక ఎక్కడ వినబడ్డాయి అది ఆయన చూపిస్తున్నారు తదారోహంతింది తర్వాత అంతవరకు విద్యాఫలములు విద్యా అంటే ఉపాసన విద్య తత్ ఆరోహి విద్యచేతను అంటే ఆ ఉపాసనచేతనం ఆ లోకాన్ని వాళ్లు అధిష్ఠిస్తారు ఎక్కడ ఆరోహంతో పైకి వెళ్లిపోతారు దేహత్యాగం చేసిన తర్వాత దేహం ఉండగా ఉపాసన చేసిన వాళ్లు దేహత్యాగం చేసిన తర్వాత ఆ పుణ్యలోకాన్ని అధిష్ఠిస్తారు విద్య దేవలోక విద్య చేత సాధకుడు దేవలోకాన్ని పొందుతారు ఆ విద్య చేత పొందే లోకం ఎటువంటిదో తెలుసిన నా త్ర దక్షిణ దక్షిణ మార్గంలో వెళ్లే వాళ్ళు ఆ విద్యలోక్ర దక్షిణాయంతి దక్షిణ మార్గంలో వెళ్లే వాళ్ళు ఆ విద్యాఫలమును చేరుకోలేకపోతారు దక్షిణ మార్గము ఉత్తర మార్గము అని రెండు మార్గాలున్నాయి హెవెన్ కి వెళ్లే మార్గాలు heaven హెవెన్ కి రెండు మార్గాలున్నాయి హెవెన్ కి వెళ్ళడానికి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలను ఢిల్లీ అంటే కైండ్ ఆఫ్ హెవెన్ ఢిల్లీ వెళ్లాలనుకోండి ఏపీ ఎక్స్ప్రెస్ ఒక మార్గము డై ఫ్లైట్ ఉంది హైదరాబాద్ ఢిల్లీ అదే రెండవ మార్గం మరి రెండింట్లో రెండు ఉన్నాయా లేవా ఉన్నాయి కదా డబ్బు ఖర్చు తక్కువ పెట్టేవాళ్ళు దేంట్లో వెళ్తారు ఫ్లైట్లో వెళ్తారా రైల్లో వెళ్తారా రైల్లో వెళ్తారు ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు ఫ్లైట్లో వెళ్తారు అదేవిధంగా తక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు దక్షిణ మార్గంలో వెళ్తారు ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉత్తర మార్గంలో వెళ్తారు ఇది వ్యవస్థ ఓకే ఇప్పుడు అంటే వెళ్లి చోట్లు కూడా వేరువేరుగా ఉంటాయి అది కూడా ఉంది దక్షిణ మార్గంలో వెళ్తే లోవర్ హెవెన్కి వెళ్తారు ఉత్తర మార్గంలో వెళితే హయ్యర్ హెవెన్కి వెళ్తారు ఇప్పుడు రైల్లో వెళ్ళాడు అనుకోండి రైల్వే స్టేషన్ ఎదురకుండానే ఒక డింగి హోటల్ ఒకటి ఉంటుంది సమ్ చిల్లీ హోటల్స్ ఉంటాయి దాంట్లో రూమ్ తీసుకుని ఉండి పని పూర్తి చేసుకుని వీడు మళ్ళీ రైలు ఎక్కువస్తాడు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి పని పూర్తి చేసుకుంటే వాడు వస్తుంది మరి తేడా లేదా అలాగే తక్కువ పుణ్యం చేసిన వాళ్ళు ఈ లోవర్ హెవెన్ కి వెళ్లేసి వచ్చేస్తారు తొందరగా వెళ్లి తొందరగా వచ్చేస్తారు అదే వెళ్లి తొందరగా వాపస్ వచ్చేస్తారు ఎక్కువ పుణ్యం చేసుకుంటే వాళ్ళు హయ్యర్ హెవెన్ కి పోతారు ఎక్కువ పుణ్యం అంటే ఉపాసన ఎప్పుడు కూడా ఉపాసనకి పుణ్యం ఎక్కువ ఎందుకంటే కర్మ స్ఫూలంగా ఉంటుంది కాబట్టి పుణ్యం తక్కువ ఉపాసన సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి పుణ్యం ఎక్కువ కొంతమంది అనుకుంటారు ఉపాసనంటే పైకి హడావిడే అట్టహాసం ఏమి ఉండదు వాళ్ళు లోపల లోపల కొనుక్కోవడమే తప్ప పైకి ఏం కనబడదు వేరే కర్మ అయితే ఈ నూనె నెయ్యి డబ్బాలు తెచ్చేసి వాటిని కరగబెట్టేసి హోమాలు చేసేసి పెద్ద పెద్ద పట్టేసి దుమ్మంతా మీద పడిపోయి ఎంత కష్టపడిపోతున్నాడు కాబట్టి కర్మకి ఫలం ఎక్కువ అని అంత తెలుగు తక్కువ వాడు కాని వాళ్ళు ఇంకోళ్ళే అది ఆ పైక ఇతకలు సిమెంట్ మూసేసి కలిపేసి గోడ కడుతున్నాడు వారి కష్టం ఎక్కువ కాబట్టి వాడికి ఫలం ఎక్కువ ఈ కంప్యూటర్ ముందు కూర్చుని వాడి కష్టం తక్కువ కాబట్టి వీడికి ఫలం తక్కువ అనుకుంటే ఎంత తెలివి తక్కువయో ఇది అంత తరుగుదా ఈ గోడలకు ఈ అద్దాలని తుడిచి వాడు ఉంటాడు కారిడార్లని తుడుస్తూ ఉంటాడు రోజు ఎనిమిది తుడిచి కార్యక్రమం చేస్తాడు కంప్యూటర్ కంపెనీల్లో వీడు కంప్యూటర్ డోర్ తెరుచుకుని లోపల ఎయిర్ కండిషన్ రూమ్ లో ఆ దేని లోపల కంప్యూటర్ మీద పనిచేస్తాడు ఎవరికి జీతం ఎక్కువ ఇస్తారు అంటే కర్మకి ఫలం తక్కువ వాళ్ళు తక్కువ లెవెల్ హెవెన్ కి వెళ్లి వాపసు వచ్చేస్తారు ఉపాసనకి ఫలం ఎక్కువ వాళ్ళు అంతకంటే హయ్యర్ లెవెల్ కి వెళ్తారు నా తత్ర దక్షిణ ఎంతి దక్షిణ అంటే కేవల కర్మిష్ఠులు దక్షిణ మార్గాన్ని పోయే కేవల కర్మిష్ఠులు తత్ర ఉపాసన చేత పొందేటువంటి ఆ హయ్యర్ హెవెన్ కి దానికి దేవలోకము పేరు దానికి నయంతి వెళ్లరు ఎంతి అది ఎంత ఓకే ఇంతవరకు విద్య యొక్క అంటే ఉపాసన యొక్క ఫలం ఇంకే పైన కర్మ యొక్క ఫలం కర్మణ పితృలోకీ కర్మ వ్యర్థమని చెప్పలేదు శృతి కర్మ చేత పితృలోకం పితృలోకం అంటే లోవర్ హెవెన్ అని పితృలోకము అంటారు హయ్యర్ హెవెన్ అని దేవలోకము అంటారు పితృ అంటే మనవాళ్లే మనవాళ్లే పితరులు పితరులంటే అనిసెస్టర్స్ అందరూ మనవాళ్లే వాళ్ళు ఏదొచ్చి మన లోకాన్ని విడిచి కొంచెం పై లోకానికి వెళ్లారు అయినా ఇంకా మనవాళ్లే కాబట్టి లోవర్ హెవెన్ లో ఉంటారు దేవతలు ఇంకా మనవాళ్లు కాదు వాళ్ళు హైయర్ హెవెన్ ఓకే అది దానికి ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ వర్సెస్ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ లోవర్ హెవెన్ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు హైయర్ హెవెన్ ఈ దృష్టాంతం మరి మీలో ఈ అమెరికా లక్షణాలన్నీ తెలుసున్న వాళ్లకు బాగా అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు సో కర్మడా పితృలోక వీరి అభిప్రాయం ఏమిటంటే కేవల కర్మకి పృథక్ ఫలం చెప్పారు కర్మడా పితృలోక కేవల ఉపాసనకి వేరే ఫలం చెప్పారు విద్యయా దేవలోక కాబట్టి అవి ఇండిపెండెంట్ గా మీరు అనుష్ఠిస్తే కూడా ఆయా ఫలాలు వస్తాయి అవి రావని వాటిని త్రోసిపుచ్చడం తాత్పర్యము కాదు కాని కలిపి అనుష్ఠిస్తే మీకు ప్రయోజనము చాలా అత్యద్భుతంగా పెరిగిపోతుంది సెనజిస్టిక్ ఎఫెక్ట్ అంటారు సెనర్జిస్టిక్ ఎఫెక్ట్ అనే మాట ఉన్నారా ఎక్కడైనా ఇప్పుడు రెండు మందులు ఉన్నాయనుకోండి ఈ మందులు వేసుకుంటే కొంత ఫలం వస్తుంది ఆ మందు వేసుకుంటే కొంత ఫలం వస్తుంది ఈ రెండు కలిపి వేసుకుంటే ఈ కొంత ప్లస్ ఆ కొంత రావడం కాదు ఈ కొంత ప్లస్ ఆ కొంత కలిపిన దానికి ఐదు గట్లు ఎక్కువ ఫలం వస్తున్నాయి దాన్ని సెనర్జీ అంటారు అర్థమైందండి కాబట్టి అంతేగాని ఇది అది అంతే అవుతుంది అనుకోకూడదు అలాగే ఇక్కడ కూడా కర్మ చేస్తే లోవర్ హేవెను ఉపాసన వల్ల హయ్యర్ హెవెను సెనజ్జిస్టిక్ ఎఫెక్ట్ మీరు పట్టుకొస్తే అబ్బో సత్యలోకం దాకా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అని ఆ సముచ్చయమును స్థుతించుట కొరకై వేర్వేరు అనుష్ఠానాలను నిందించటానికి శృతి పూనుకుంటోంది అలా ఎందుకు చెప్తున్నా నిందకి తాత్పర్యం నింద కాదు అని చెప్పడానికి హేతు ఏమిటంటే హితం కిచిత్నగా ఏలనగా అన్న దానికి అభిప్రాయం ఏమిటంటే నిందకు తాత్పర్యము నింద కాదు నిందాపరవ దానికి హేతువు చెప్తున్నారు ఏల ఎనగా శాస్త్రముచేత విధింపబడినట్టే కర్మ కూడా ఉపాసన కూడా శాస్త్రము చేత విధింపబడినదే ఇండిపెండెంట్ గా విధింపబడింది పృథక్ ఫలంతో విధింపబడింది విధింపబడినది ఏదైనా చేయకపోయినా పర్వాలేదు చేయనక్కర్లేదు అనే పరిస్థితి ఎన్నడూ ఉండదు అకర్తవ్యతను విధింపబడిన కర్మ అకర్తవ్యతను ఎన్నడూ పొందదు ఇనుగత ఉయాత్ కాబట్టి ఆ కర్మ విధింపబడినది కనుక దానిని చేస్తే దానికి ఫలం వచ్చేస్తుంది కాని ఆ కర్మకి తోడు ఉపాసనని జోడిస్తే ఆబ్బో ఫలము ఇబ్బడి ముబ్బడిగా పెరుగును కాబట్టి మీరు కర్మలని ఉపాసన జోడించే చేసుకోవాలి అని ప్రసంగం మొదలవుతోంది ఇప్పుడు మీకు ఈ విషయం స్పష్టమైపోతుంది ఏమిటి ఈ రాబోయే ప్రసంగము మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాననిష్టల కోసమా రెండవ మంత్రంలో చెప్పిన కర్మ నిష్ఠల కోసమా రెండవ మంత్రంలో చెప్పిన కర్మనిష్ఠల కోసమే మొదటి మంత్రంలో చెప్పిన జ్ఞాననిష్ఠులకు దీనికి సంబంధం ఏం లేదు మరి వాళ్ల మాట ఏమిటి వాళ్ల మాట ఏమిటంటే మూడో మంత్రం నుంచి అదే ఆ నాలుగు నుంచి ఎనిమిది దాకా ఐదు మంత్రాలు చెప్పారు చూడండి ఎస్టు సర్వాణిభూతాన్ని ఇత్యాది ఆ ఐదు మంత్రాలు జ్ఞాననిష్ఠుల కోసం ఉద్దేశించబడినవి ఈ పైన కర్మనిష్ఠులకు సంబంధించిన మంత్రాలు వస్తున్నాయి ఇప్పుడు నింద ముందు అవతారిక అది అట్లుండగా అది ఎట్లుండగా అంటే ఏమిటి పృథక్ ఉపాసన కర్మా ఉపాసన అనే వాటిని వేరువేరుగా అనుష్టింపబడే వాటిని నిందించుట తాత్పర్యము సముచయస్థుతియే గాని నిందాపరము కాదు అనే స్థితి అట్లుండగా సర్వనామాలని పూర్తిగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు మీకు ఎప్పటికప్పుడు మిస్ అయిపోకుండా పట్టుకుంటారనే అభిప్రాయం తత్ర అంటే అది అట్లుండగా ఏ అవిద్యా ఉపాసతే పెట్టుకోవాలి ఎక్కడైనా సరే ఏ ఏ ఉంటే తే తెచ్చుకుంటాము ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వాళ్లు తే అంధం తమః ప్రవేశి చీకటి తమహ తమస్సును ప్రవేశిస్తారు ఇటువంటి తమస్సు అంధం కన్నుగానరాని లేకపోతే చూపు కానరాని తమస్సును ప్రవేశిస్తారు ఎవళ్ళు ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో అవిద్య అంటే ఏంటర్థం కర్మార్థం అవిద్య అంటే కర్మార్థం ఈ మాట కర్మవా కర్మపరాయణులు విన్నారంటే వాళ్ళు నెత్తి కొట్టుకుంటారు అంటే మేం చేసుకోమదే అవిద్య ఎస్ దానిపోతే కర్మ కదా మేము కర్మానం దాన్ని అవిద్య అనే అంటాం విరోధి ఏది కర్మ ఉపాసన అనకూడదు విద్య అంటే ఉపాసన కాదు అక్కడ ఎందుకంటే విద్య అంటే ఉపాసన అయితే కర్మ ఉపాసనకు విరోధి కాదు ఉపాసనతో సముచితమవుతుంటే విరోధి ఎలా అవుతుంది కాబట్టి విద్య అంటే జ్ఞానము జ్ఞానమునకు కర్మకు సముచయము ఎన్నడూ పొసకరు ఎందువల్ల జ్ఞానమునకు కర్మ విరోధి జ్ఞానము అంటే విద్య అని అర్థం ఆ సందర్భములలో దానికి విరోధి కనుక అవిద్య అంటే కర్మ తెలిసిందండి అంటే ఆ పదప్రయోగాన్ని నేను సమర్థించే ప్రయత్నం చేస్తున్నా కర్మాభక్తి కర్మా ఉపాసన జ్ఞానము అని ఉన్నాయి జ్ఞానానికి విద్య అని పేరు జ్ఞానానికి కర్మకి చొక్కెదుగు ఇప్పుడు కర్మకు పేరేమొస్తుంది అవిద్య అని వస్తుంది అంతే కదా కాబట్టి ఎవరు అంటే కర్మలో ఆ సూక్ష్మమైన బుద్ధికి ప్రవేశం ఉండదు కర్మ ఎలా చేస్తారండి చెప్పినట్టు చేయాలి ఇప్పుడు వాడు గోహితవ్వాలి గోహిత అవ్వడానికి విద్యావంతుని ఉద్యోగం పెట్టుకుంటారా అవిద్యావంతుని ఆ విద్యావంతుడు పెట్టుకుంటారు పెట్టుకుని ఏం చేస్తారో తెలిసినా గొయ్యి తవ్వడానికి ఎలా చేస్తారో తెలిసినా ముగ్గు తీసుకొచ్చి కొలతలు వేసి ఆ తవ్వివాడికి ఎవరు కొలతలు వీళ్ళు వేసుకుంటారు కొలతలు వేసి ఇలా ఇలా పెడతారు ముగ్గు పెడతారు అక్కడ ముగ్గు పెట్టి ఒక వెదురుగు బొంగుటం చూడని పొల ఆ పొలాన్ని కొలిచి కట్ చేసి అది వాడికి అరే ఈ ముగ్గు లోపల ఈ లోతు తవ్వు వాడు ఆ ఆ ముగ్గు ముందు ముగ్గు దగ్గర ఇలా గోతి కింద తవ్వేస్తాడు అంటే ఒక గాడి కింద తవ్వేస్తాడు ఇంకా ముగ్గు చెరిగిపోయినా పర్వాలేదు గాడి పడిపోయింది కదా అప్పుడు కుండతో నీళ్లు తెచ్చుకుని ఆ మధ్యలో పోసుకుంటాడు పోసుకుని అలా వదిలేస్తాడు వరగంట వదిలేపడితే అది మెత్త పడుతుంది గాడి ఉంటుంది తవ్వుతాడు కొంత తవ్వి ఈ పొల్ల పక్కన పెట్టుకున్నాడు కదా ఇలా పెట్టి చూసుకుంటూ ఉంటాడు సరిగ్గా పొల పూర్తిగానే తవ్వడం మానేసం నేను చూసి చెప్తున్నా దట్ ఈజ్ హీజ్ వర్క్ ఇప్పుడు అతడు తెలిసి చేస్తున్నాడు అంటారా తెలియక అంటే తెలియకుండానే చేస్తున్నాడని చెప్పాలి తెలిసి చేస్తున్నాడు అంటే ముగ్గు చూశాడు పొల్ల పొడుగు చూశాడు అది కాదు అసలు వాట్ ఈస్ ది ఫండమెంటల్ రీజన్ ఫర్ డిగైన్ అది వాడికి తెలియదు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీద నన్ను లెక్చర్ చెప్పమన్నారు ఇక్కడ శరత్ హ్యూజ్ యూనివర్సిటీలో ఓసారి ఏదో సెమినార్ లో నేను సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీద లెక్చర్ చెప్పాను సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏమిటంటే విజయ రహస్యం చూడండి ఒకడు హీ కెన్ పెర్ఫామ్ అన్ ఆపరేషన్ ఇన్ ఏ వెరీ స్కిల్ఫుల్ ఫ్యాషన్ స్కిల్ ద ఫండమెంటల్ నాలెడ్జ్ బిహైండ్ దట్ ఆపరేషన్ వాడికి తెలియదు చాలా స్కిల్ఫుల్ గా ఆపరేషన్ చేయగలుగుతాడు లైక్ ఆటో మెకానిక్ ఆ మోటార్ సైకిల్ని చక్కగా రిపేర్ చేసిస్తాడు మీకు ఏమీ తేడా లేకుండా కానీ ఆ ఇంజిను ఆ సిస్టమ్స్ వాడికి ఫండమెంటల్గా వాటి గురించి వాడికి ఏమీ తెలియదు చాలా స్కిల్ఫుల్ గా మాత్రం బాగా తయారు చేసిస్తాడు అది ఆ రకంగా a good skill you developed in a given area that that is not enough that is not the secret of success the secret of success is along with the good skill you should also have the fundamental understanding of the operation on hand yes. jnana adi karma gnana samuccayam ante adi artham indallo appudu maatrame meeru jeyanni sadhinchagalugutaru idi adei idi సో ఈ యజ్ఞయాగాదులు చేసేవారు కూడా వారు చాలా స్కిల్ఫుల్ గా చేస్తారు దాంట్లో ఏ సందేహం లేదు స్కిల్ఫుల్ గా చేస్తారు కానీ ఫండమెంటల్ గా చేస్తున్నదేమిటి మంత్రమేమిటి అనే విషయం వాళ్ళకి తెలియదు తెలుసుకోవాలనే అభిప్రాయం కూడా ఉండదు దాంతో ఏమైపోతుందంటే ప్రేమ శ్రద్ద పుట్టం ఎందుకంటే మనస్సు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే లేదో ప్రేమ శ్రద్ద పుట్టడం చాలా కష్టమవుతుంది మొదటిసారి ఏదో కొంత ఫెయిత్ బేస్డ్ ప్రేమని శ్రద్దని వాళ్లు పెట్టుకోగలుగుతారు రెండోసారి మూడోసారి వేకి అవన్నీ కూడా పోతాయి పోయి యాంత్రికంగా కర్మని చేయటం ఆరంభమైపోతుంది దట్వే వాడికి ఏదో కొంత ఫలం వస్తుంది తప్ప పూర్ణ ఫలము ఎన్నిటికీ రాదు కాని వాడు కనుక చక్కగా ఆ కర్మకు తోడుగా ప్రేమ శ్రద్ద మిగిలి ఉండాలి అంటే ఆ కర్మ యొక్క రహస్యం దాని ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ కంటెంట్ బాగా తెలుసున్నట్లయితే హీ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ కాబట్టి విజయము యొక్క రహస్యమేమనగా కర్మ ఉపాసన కలిసి ఉండవలేను అది విజయ రహస్యం కదండి అదే ఇక్కడ చెప్తున్నారు అయితే వైదిక కర్మకి అప్లై చేసి చెప్తున్నారు కాబట్టి మొదటి మొదటి వాక్యం ఏమని చెప్తోంది ఎవళ్ళైతే కర్మను మాత్రమే ఉపాసిస్తారు అంటే అనుష్ఠిస్తారు వాళ్ళు చూపు కానరాని తమోలోకంలోకి వెళ్ళిపోతారు తమస్సులోకి వెళ్ళిపోతారు అని నింద నిజానికి వాళ్ళేం తమస్సులోకి వెళ్ళదు వాళ్ళు పితృలోకానికి పోతారు నింద అలాగే కేవలం ఉపాసన ఫరులు ఉంటారు ఆటోమొబైల్ ఇంజనీర్ ఉంటాడు కారు మెకానిక్ ఉంటాడు ఈ ఆటోమొబైల్ ఇంజనీర్ కారులో వెళ్తూ ఉంటాడు కారు ఆగిపోతే ఏం చేయాలో అడిగి మెకానిక్ ని పిలుస్తాయి అది చేతగాని తనమే ఆటోమొబైల్ ఇంజనీర్ ఎలా ఉండాలి కారు ఆగిపోతే టక్ ముందు నన్ను బాగు చేసుకోవాలి వాడు వాడు ఓవరాల్ వేసేసుకుని నెత్తిన టోపీ పెట్టేసుకుని రెంచ్లు అవి తీసేసుకుని వాడి దగ్గర కిట్ బాక్స్ ఉండాలి కిట్ ఉండాలి రెంచ్ లు అవన్నీ స్క్రూ డ్రైవర్లు టగ టక ట అది ఓపెన్ చేసేసి దాన్ని బాగు చేసేసుకుని వెళ్ళిపోవాలి అప్పుడే అసలైన ఆటోమొబైల్ ఇంజనీర్ అవ్వగలుగుతారు కాబట్టి కేవలము పుస్తకాలు వల్లించేసి సూత్రాలు బట్టి పెట్టేసి థీరీ అంతా తెలుసుకుని అనుష్ఠానం లేకుండా ఉండిపోతారో అంటే ఉపాసకులు ఇది మీకు లోక దృష్టాంతం చెప్పాను మీకు లోకంలో ఉపాసకులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఉపాసన చేస్తూ ఉంటారు ఉపాసనంటే మంత్రజపం ఏదో మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఆ మంత్రాన్ని జపించేపుడు ఆ దేవత యొక్క రూపాన్ని భావన చేస్తారు ఇది ఉపాసకులు ఉపాస పొట్ట పంచు కొట్టకుంటుంటాడు ఇంకా వాడికి చుట్టూ కర్మ సామాన్య ఏమి ఉండదు బొట్టు గట్టిగా పెడతాడు ఉపాసకులు ఏం చేస్తారంటే బొట్టు అవి కొంచెం గంభీరంగా పెడతారు ఎర్రబొట్టు ఎర్ర పొట్టు పంచ ఎర్ర కండు అన్నీ ఎరుపు రంగు సో ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటారు ఈ ఆచమనం తప్ప వాళ్ళకి ఏ కర్మా చేత కాదు సంధ్యావందనం కూడా చేతకాదు ఏం చేస్తున్నారు అంటే హనుమంతుడు ఉపాసన చేస్తున్నారు ఏడు హనుమంతుడు ఉపాసన పెట్టి హనుమంతుని ఉపాసన చేయడం ఏంటి రాముడు వాళ్ళెడ్డి హనుమంతుడు కూడా చేయించు సో నెయ్యిందాలి అవి పెట్టుకుంటూ వాళ్ళాలి మీరు ఎప్పటికప్పుడు అయితే బాబాను బాబాని ఉపాసన చేస్తుంది బాబా ఏం చేసాడు సమేమో జీవిత చరిత్ర ఆయన ఎలా జీవించేవాడో అలా జీవించాలి కానీ ఆయన్నేమిటి ఉపాసన చేసేది వీడు ఆయన కిరీటం పెడతాడు ఆయన ఎప్పుడైనా కిరీటం పెట్టుకున్నాడా వీడు కిరీటం పెడతాడు బంగారు కిరీటం పెడతాడు ఇది ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు ఈ ఉపాసకులు కొంతమంది ఈ దేవి ఉపాసనని పేరు పెట్టి దాంట్లో అనేక అవకతవకలను ప్రవేశపెడతారు ఎందుకులేండి మీకు తెలియదేముంది ఈ కేవలం ఉపాసకులు ఉన్నారు చూసారా వీళ్ళు ఈ కేవల కర్మఠులు అంధంతమహాలోకి వెళ్ళిపోతే ఈ కేవల ఉపాసకులు అంతకంటే టెన్ టైమ్స్ మోర్ అంధంతమహాలోకి పోతారు అని నింద ఓకే తతహా భూయ ఇవ అంతకంటే కూడా ఎక్కువ చీకటిలోకి పోతారు భూయహా ఇవ అంతకంటే పెద్ద చీకటి ఇంకేముంటుంది అందుకోసం ఇవా పెట్టారు భూయ ఇవ ఏమిటి తమహ అంతకంటే కూడా పెద్ద చీకటి ఎదురా ఉంటే దాంట్లోకి పోతారు ఇక వీళ్ళు తమ తత్ ప్రవేశి దాంట్లో ప్రవేశిస్తారు ఎవళ్ళు ఏ విద్యా ఎవరైతే ఉపాసనయందు మాత్రమే ప్రీతిని కలిగి ఉంటారు ఇంకా కర్మజోరులకు వెళ్లకుండగా ఉపాసనయందు మాత్రమే ప్రీతిని కలిగి ఉన్నవారు అంతకంటే ఎక్కువ అన్నదగ్గ్గ చీకట్లోకి పడిపోతారు అర్థమైంది కదండి నేను నింద ఓకే ఇప్పుడు భాష అదర్శనాత్మకం తమ ప్రశంతి ఎవరు ప్రదేశి అంటే ప్రవేశిస్తున్నారు అంటే దాన్ని పొందుతారు దేన్ని అంధం తమ తమ అంటే చీకటిని పొందుతారు ఎటువంటి చీకటి అంధం అంటే అదర్శనాత్మకం ఏ చీకటిలో అయితే చూపనేది కానరాదో కన్ను పొడుచుకున్నా కానరాదు అనే మాట విన్నారా అలాంటిది దాన్ని అంధంతమహ అంటారు అటువంటి చీకటిని వాళ్ళు పొందుతారు కే ఎవరు ఆ చీకటిని పొందేది ఏ అవిద్యా ఎవరుంది ఉపాసతే ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వాళ్ళు ఏమిటండి అవిద్య అంటే సో అవిద్యాం అనే మాటలాంటి అవిద్య అనే ఏకవచ ప్రథమావిభక్తిలో దానికి అర్థం చెప్పి దాని తర్వాత మళ్ళీ ద్వితీయ విభక్తిలోకి మార్చుకోవాలి అప్పుడు నా కదా నా విద్య అవిద్య నాకి ఆయా సందర్భాల్లో అర్థాలు మారతాయి నాకు అన్ని సందర్భాల్లోనూ ఒకే అర్థం ఉండదు ఇప్పుడు ఘటహ నా అన్నారు అనుకోండి ఘటహ నా ఘటము లేదు టేబుల్ మీద ఘటము లేదు అంటే అక్కడ నాకే అర్థం అభావం ఘటము యొక్క అభావమును మాత్రమే చెప్తుంది ఘటము లే ఘటము యొక్క ఉనికి లేకుంగ ఘటన యొక్క లేకుంకుట అంత మాత్రమే చెప్తుంది ఏదో ఉందనే మాట లేదు అక్కడ కేవలం అభావాన్ని చెప్తుంది నా ఘట అన్నప్పుడు ఏమంటే అయం అయం లేకపోతే ఇంకో దృష్టాంతం అది గుర్రా అన్నాడు నో ఇట్ ఈస్ నాట్ ఎ హార్స్ అన్నారు ఇట్ ఈస్ సమ్థింగ్ అల్స్ అదర్ దెన్ హార్స్ అని అర్థం అన్ అశ్వ వాడు కంచగాడిని చూసి గుర్రం అనుకున్నాడు గుర్రం అనుకో అయం అశ్వ అంటే నో అయం అన్ అశ్వ అంటే అశ్వాత్ అన్య అనర్థం అశ్వము కంటే భిన్నమైనదే అని అర్థం అక్కడ ఏమీ లేదని కాదు ఘట నాన్న అలాంటి నా కాదే అశ్వము కంటే భిన్నమైనది అన్యము అలాగే అవిద్య అంటే విద్య యొక్క అభావం అని కాదు విద్య కంటే భిన్నమైనది ఇతర ఓకే విద్యాయా అన్యా అవిద్య ఏమిటది ఉపాసన విద్య అంటే ఉపాసన ఉపాసన కంటే అంటే కర్మ అదే జాతికి చెంది కర్మే త్యర్థ ఇక్కడ విద్య అంటే జ్ఞానం ఇక్కడ విద్య అంటే జ్ఞానం అవిద్య అన్నప్పుడు విద్య అంటే జ్ఞానం అదే ఆయన చెప్పబోతున్నారు ఆ మాట నేను విద్య అంటే ఉపాసన అని అన్నా నవ్వు కాదు అవిద్య అన్నప్పుడు విద్య అంటే జ్ఞానం విద్య కంటే అన్యమైనది అవిద్య సో కర్మనో విద్యా విరోధిత్వాధిత్వా ఇక్కడ దాన్ని బట్టి విద్య అంటే ఉపాసనని చెప్పకూడదు ఎందుకంటే విద్య ఉపాసన అయితే కర్మ కర్మ ఉపాసనకు విరోధి అన్న అనే అర్థం వస్తుంది కానీ కర్మ ఉపాసనకు విరోధి కాదు ఎందుకంటే సముచయం చేయబోతున్నావు కాబట్టి విద్య అంటే అక్కడ విద్య ఏమిటి ఆత్మజ్ఞానం కర్మ ఆత్మజ్ఞానానికి విరోధి కాబట్టి విద్య అంటే ఆత్మజ్ఞానం అని అర్థం అవిద్య అనే పదంలో ఉండే విద్యకి ఆత్మజ్ఞానము అర్థం ఈ మాట నిన్న చెప్పాను నేను సో ఎలాగ విరోధి కర్మ అనేది కర్తృత్వ బుద్ధిపూర్వకంగా చేయబడుతుంది అర ఆత్మస్వరూపము నందు కర్తృత్వము లేదు కాబట్టి విద్య విద్య అంటే ఆత్మయందు కర్తృత్వము లేదని తెలియుట కర్మ అంటే కర్తవను నేను అనుకుని చేయుట మరి రెండింటికి విరోధం లేదు కనుక ఉపాసన అలా కాదు ఉపాసన కూడా కర్తృత్వ బుద్ధిపూర్వకంగానే ఉంటుంది విరోధమే ఉండదు కనుక విద్య అంటే ఆత్మజ్ఞానము దానికంటే భిన్నమైనది అన్యము అవిద్య అంటే కర్మ తాం అవిద్యాం కాబట్టి అవిద్య అనే పదానికి ద్వితీయభక్తులను మార్చుకోవడానికి తామ్మని వేసుకున్నాం అవిద్యము ఆయన అవిద్యను అన్నదానికి అర్థం చెప్తున్నారు చూడండి అగ్నిహోత్రాది లక్షణం ఏం ఉపాసతే రోజు అగ్నిహోత్రం చేసి వాళ్ళు అహితాగ్నులు ఉంటారు వాళ్ళు కనుక విన్నారంటే వాళ్ళ మనస్సు తీవ్రమైన క్లేశాన్ని పొందుతుంది ఎందుకంటే అహితాగ్నులుగా బతకడం చాలా కష్టం వాడు ఎక్కడికి ఊరు వెళ్ళడానికి ఉండరు ఊరు వెళ్ళాలంటే అగ్నిహోత్రాన్ని వాళ్ళు చేస్తారు భార్యకి చేయమని అప్పచెప్పడానికి ఏమే అలాగా దాంట్లో సబ్చు చూట్లు వాడే చేయాలి అగ్నిహోత్రం కాబట్టి ఊరు వెళ్ళడానికి ఉండదు ఎక్కడికైనా వెళ్ళినా సాయంకాలం అయినప్పటికీ పరుగులు పరుగుల మీద వచ్చేయాల్సిందే అలా ఉంటుంది కాబట్టి అలాగంటి వాళ్ళని పట్టుకుని వాడు చేస్తున్న కర్మను పట్టుకుని అవిద్యాని కనుక మనం పేరు పెడితే ఎంత కష్టం అవుతుందో వాళ్ళ మనస్సుకి అంచేతనే వాళ్ళు ఇవి చదవరు ఇలాంటివి ఏం చదవరు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పొద్దున నుంచి కర్మ చేస్తూ ఉంటారు ఇది చదివారు అనుకోండి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తున్నాయి అంచేతను ఇంటెలిజెంట్ వే ఏమిటంటే వాళ్ళు చదవరు వాళ్ళు చదవకుండా వాళ్ళు మామూలుగా వాళ్ళ అనుగ్రహ భాషణానికి కావలసిన మసాలా ఉంటుంది కొంత జంతువు నాన్నర జన్మ అన్నది ప్రారంభం అత హోస్లం చెప్పడం అక్కడతో ఎప్పుడు మొదలుపెట్టినా జంతువు నాన్నర జన్మ ఎన్ని వందల సార్లు అనుగ్రహ చేసినా అన్ని వందల సార్లు జంతువు నాన్నర అని మొదలు అవునా ఇది చదివారంటే కళ్ళు పై కళ్ళు పై తేలిపోతాయి హేనివే అగ్నిహోత్రాది లక్షణమైన కర్మ అంటున్నారు మళ్ళీ కర్మ అంటే మీరు ఇటీవేదో సామాన్య ఇల్లు చుడుచుకోవడం అంటారేమో అలాంటిది కాదు అగ్నిహోత్రాది లక్షణం ఆది శుద్ధం చేతి అగ్నిష్టోమం పడేళ్ళు దాంట్లో తీసుకెళ్ళి అగ్నిహోత్రమో అగ్నిష్టోమో మొదలైన కర్మ దానికి అవిద్య పేరు కే దాన్ని మాత్రమే ఏవా ఆ కర్మను మాత్రమే కేవలం ఉపాసతే కేవలం అంటే సముచ్చయ రహితం అనర్థం ఉపాసనతో సముచ్చయము చేయకుండా దానిని ఒక్కదాని మాత్రమే మీరు అనుష్ఠిస్తూ ఉన్నట్లయితే ఎవరైతే అలా అనుష్ఠిస్తారో దాన్ని ఆయన వివరిస్తున్నారాయన తత్పరా సంత అనుతిప్రాయ అది తప్ప ఇంకా ఏమీ లేదు అన్నట్టుగా అనుష్ఠిస్తారు ఇప్పుడు దర్జీవాడు ఉంటాడు చూసారా దర్జీవాడు ఏం చేస్తాడు ఒంటరిగా ఉంటాడు ఒంటరిగా ఉన్నాడు అనుకోండి పొద్దున్నే రెండు మెతుకులు వండుకుంటాడు మళ్ళీ రాత్రికి రెండు మెతుకులు వండుకుంటాడు ఏదో బయటకు వెళ్లి కూర చేస్తాడు ఆ కుట్టు మిషన్ ఉంటుంది కదా దాని మీద కూర్చుని కుట్టుకుంటూ ఉంటాడు ఇంక ఇంతే వాడి ఇంక వేరే ఏమి ఉండదు తత్పర అలాగే ఈ కర్మపరాయణాలు ఎలా ఉంటారో తెలుసునండి వాళ్ళకి భోజనానికి కావలసినటువంటిది సంపాదించుకుంటారు ఎక్కడి నుంచో సంభావనో దక్షణం లేకపోతే పక్కనే దేవాలయంలో ఏదైనా పారాయణ చేస్తే లక్షించడము ఏదో ఉంటుంది ఆ సంపాదించుకుంటారు ఆ బియ్యమును కూరలో కొనుక్కునింట్లో పరేసుకుంటారు భార్య వండుతూ ఉంటుంది మిగిలిన సమంత పిడకలు ఆవు పేడతో పిడకలు కావాలి కర్మకే ఉపలు ఇత్యాది సామగ్రి అంతా పెట్టుకుని దాంతో కాలక్షేపం పొద్దున్న సాయంకాలం అదే పని ఇంకా రోజంతా అదే పని మధ్యలో మంత్రాలు వల్లించుకుంటూ ఉండడం అలా ఉంటారు ఆహితాగ్నులు అలా ఉంటారు ఇంక వేరే పనేమి లేదు సో తత్పరాసంత అనుతిష్ఠంతే ఇచ్చి అభిప్రాయ అర్థాలు తెలుసుకోవడం తాత్పర్యాలు తెలుసుకోవడం దీని మీమాంస చేయడం ఇవేమి చేయరు అలా ఉండిపోతాయి సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు అదర్శనాత్మకం తమస్త విశంతి ఓకే అక్కడికి కేవల కర్మ అయిపోయింది ఇప్పుడు కేవల ఉపాసన నిందలోకి తతో భూయ అంతకంటే పెద్దది స్మాత్ అంధాత్మకారేవాహు ఉన్నారు అంటే వాళ్ళు ఇంకోహళ్ళు వీళ్ళు వాళ్ళు చీకట్లో ప్రవేశిస్తారు ఎటువంటి చీకటి నేను ఇందాక ఇవా అంటే అన్నట్లు అని చెప్పారు అన్నట్లేం కాదు ఏవా అర్థం ఇవాకే ఇవాకి ఏవాన్ అర్థం బహు భూయహ అంటే బహుతరం ఇంతకు ముందు చెప్పిన చీకటి కన్ను పొడుచుకున్న కానదాని చీకటి ఏదైతే కలదో ఆ చీకటి కంటే కూడా ఎక్కువ చీకటి బాగా ఎక్కువ చీకటి ఇవా అంటే ఏవాన్ అర్థం ఆ చీకటిలో వీళ్లు ప్రవేశిస్తారు ఇదే కే ఎవరు వాళ్ళు కర్మహిత్వా హ్యాండ్ అనమాట ఊ అంటే తూ అంటే అందర్ హ్యాండ్ అంతకంటే కూడా ఎక్కువ లోతైన చీకట్లో ప్రవేశించేస్తారు ఎవరైతే కర్మని విడిచిపెట్టేసి అంటే మరి కేవలం ఉపాసన చేస్తున్న అర్థమేంటి కర్మని విడిచిపెట్టేసి చేస్తాడు కర్మని చేయడు కర్మను కూడా పట్టుకుంటే సముచ్చయం అవుతుంది సముచ్చయాన్ని స్ఫుతించబోతున్నారు కాబట్టి కర్మని విడిచిపెట్టేసి విద్యాయామేవా అంటే ఆత్మవిద్య కాదండి దేవత జ్ఞానే ఏవాబట్టి ఎవరైతే కర్మల్ని పూర్తిగా విడిచిపెట్టి సంధ్యావంగా చేయరు స్నానం కూడా సరిగ్గా చేయరు నిద్రలు వేసుకొని కాఫీ గుచ్చేసుకుని ఉపాసనం చేసుకుంటూ కూర్చుంటాడు స్నానం చేయాలంటే తర్వాత చేస్తాడు మా దేవతకి మాకు ఈ స్నానాలకి సంబంధం ఏం లేదంటే తర్వాత సూర్యుడికి అరిఘపడదా మేము సూర్యుడిని ఉపాసన చేయ మేము బాబాగారి ఉపాసన తప్ప ఇంక ఈ సూర్యుడు చంద్రుడు వారు అక్కర్లేదు అని ఈ రకంగా ఈ ఉపాసన చేసి వాళ్ళు ఉన్నారే చాలా మూర్ఖంగా ఉంటారు మీకు పరమ మూర్ఖుల్ని మీరు చూడాలంటే కర్మఠుల్ని చూస్తే మీకు దొరికిపోతారు అలాగే ఉపాసకుని కేవలం ఉపాసకులు ఉంటారు మీరు లోకంలో బోడంత ప్రఖ్యాతి లోకంలో ప్రఖ్యాతి ఎందుకని లోకంలో జనులు అంధవిశ్వాసాల్లో మునిగి ఉంటారు వాళ్ళు సంసారం యొక్క తాపాలతో గెలగలాడుతూ ఉంటారు వాళ్ళకి ఎవడైనా దారి చూపిస్తాడేమోనే ఎదురు చూస్తారు వాళ్ళంతా వాళ్ళు దారిని కనుక్కోవాలనే ఉత్సాహం వాళ్లలో ఉండదు వాళ్ళు గుడ్డిగా ఫాలో అవడానికి సిద్దంగా ఉంటారే కాబట్టి కానీ విమర్శించి తమంతా తాము తెలుసుకోవాలనే ఉత్సాహం వాళ్ళకు ఉండనే ఉండదు కాబట్టి వాడికి దారి చూపించి వాడు ఎవడో కావాలి వీడు వీడు చూపిస్తాడు వాడికి దారి వీడు ఎలా దారి చూపిస్తాడు ఇగో ఇలా మేం చేస్తా ఫోన్లో ఫోన్లో దారి చూపిస్తాడు గుడివాడికి ఏమిటి ఒక కొత్త వస్త్రం తీసుకో తీసుకుని మన మనం చెప్పానుగా ఆ వస్త్రం మోకాళ్ళ నొప్పికి ఆ వస్త్రాన్ని నాలుగు మడతలు పెట్టు అంటే వాళ్ళు వెంటనే ప్రశ్న గుడి వైపు నుంచి ఎడవ వైపుకు పెట్టాలా ఎడవ నుంచి మడతలు ఎలా పెట్టాలండి అది స్క్వేర్ ఉండాలా రెక్టాంగిల్ ఉండాలా అంటే పోనీ ఎలా అయినా పర్వాలేదని చెప్పచ్చు సడు రెక్టాంగిల్ పనికి రాదు స్క్వేరే ఉండాలి హ్యాంకీ ఉంటుందో అలా ఉండాలి అని వీడు పెద్ద అదో పెద్ద నియమం ఉన్నట్టుగా చెప్తాడు ఈ ఉపాసకులు ఉన్నట్టు చూసారా వీడు గురువు వాడికి వీడు ఉపదేశం ఇలా ఉంటుంది ఇలా ఉంటారు జనం ఎలా ఉంటారు ఓ తాయెత్తిచ్చి దీన్ని కట్టుకో కుడి చేతికి కట్టుకోమంటారా ఎడమ చేతికి కట్టుకోమంటారా అని అడుగుతారు ఎడమ చేతికి ఎలా కట్టుకుంటావురా ఎప్పుడో కుడి చేతిగా కట్టుకో కుడి చేతికే కట్టుకో అని వీడు చెప్తారు కానీ మన నేను లెఫ్ట్ హ్యాండ్ అండి అంటాడు అయినా ఒకే కుడి చేతిగా కట్టుకో అని వీడిగా అడిగిసారా వాడు విమర్శ చేసి తెలుసుకోవచ్చు కదా వాడు ఏదీ తెలుసుకోవడం వాడు హీ బ్లైండ్లీ ఫాలోస్ కాబట్టి వాడు తెలుసుకున్నది సున్నా వీడికి తెలిసింది సున్నా వీళ్ళందరూ కూడా తతోభూయ ఇవతే అంధంతమ ప్రవిశంతి ఇలా చెప్పాలండి లేకపోతే ఎవడో ఒకటి చెప్పకపోతే ఈ కఠోరమైన సత్యాన్ని తెలుసుకునే ఉపాయం ఏమిటి నేను అప్పుడప్పుడు కొంత గొప్పగా చెప్తూ ఉంటాను మై నిస్తి లోన్ వాయిస్ అని చెప్తూ ఉంటాను ఎవరో ఎవరు చెప్పాలక్కర్లేదా కాబట్టి మనం చెప్పుకుంటూ పోవడమే శాస్త్రంలో ఉన్నది చెప్పేయడమే మొహం మాట పడితే ఎలాగా డాక్టరు నువ్వు తింటున్న తిండి లేదురా ఆరోగ్యకరమైన తిండి తిరగకపోతే నీకు రోగం వస్తుందని డాక్టర్ చెప్పాలక్కర్లేదా చెప్పాలి శాస్త్రంలో ఉన్నది చెప్పాల్సిందే కాబట్టి వీళ్ళు దేవతా జ్ఞానం అంటే దేవతా జ్ఞానం ఉంటే దేవత గురించినటువంటి జ్ఞానం అని కాదండి జ్ఞానం ఉంటే ఉపాసన దేవత గురించి జ్ఞానమేముంటుంది దేవత గురించి జ్ఞానం ఉండదు కాదండి ఆ దేవతకి నాలుగు చేతులు ఉన్నాయి అందమైన ముఖం ఆర్ని తస్వది అదంతా ఉపాసనరా బాబు అదంతా ఉపాసన నాలుగు చేతులు ఉన్నాయని కాదు నాలుగు చేతులు ఉన్నాయని నువ్వు భావించు అందమైన ముఖం అందమైన ముఖం దేవతకు ముఖమే ఉండదు దేవతకు అందమైన ముఖం ఉందని నువ్వు భావించు అదంతా కూడా నువ్వు భావించాల్సిందే ఉపాసనది వీడు ఏదైతే జ్ఞానం నాలెడ్జ్ అనుకుంటాడో దట్ ఈజ్ నాట్ నాలెడ్జ్ దట్ ఈజ్ యువర్ యువర్ విజువలైజేషన్ కాబట్టి జ్ఞాన శబ్దానికి ఉపాసనర్థం విష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి అంటే మీకు అర్థం కాలేదేమి విష్ణువుకి నాలుగు చేతులు ఉన్నాయని మనం భావన చెయ్యాలి అంటే కరెక్ట్ అది అని దేవతాజ్ఞానం అంటారు అటువంటి దేవతాజ్ఞానం అంటే దేవతోపాసన అయింది మాత్రమే వీళ్ళు అభిరతిని కలిగి ఉంటారు రతి అంటే ప్రీతి అభి అంటే అభిముఖముగా అంటే ఎప్పుడూ అటుకేస్తే వీడి దృష్టి ఉంటుంది తప్ప తల చెప్పి ఇంకోవైపు చూడడు ఇది నింద కేవల కర్మను కేవల ఉపాసనను నిందించారు ఇప్పుడు తర్వాత సముచ్చయాన్ని చేయడానికి ఇప్పుడు సముచయం చేయాలి సముచయం చేస్తే కేవల కర్మలో దోషం పోయి ఉపాసనతో కలిసి దానికి సెనర్జీ వస్తుంది అలాగే కేవల ఉపాసనలో దోషం పోయి కర్మతో కలిసి దానికి సెనర్జీ వస్తుంది అందుకోసం సముచ్చయాన్ని విధిస్తారు తర్వాత మంత్రంలో విధిస్తారు ఆ సముచ్చయం చేయడానికి తగిన హేతువుని ఈ రాబోయే మంత్రంలో చూపిస్తాం కాబట్టి మూడు మంత్రాలుంటాయి మొదటి మంత్రంలో కేవల నింద రెండవ మంత్రంలో సముచ్చయ కారణము మూడవ మంత్రంలో సముచ్చయ విధానము అది వరస అన్యదేవాహుర్విద్య విద్య శుశ్రుమధీరాణ ఇక్కడ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంటుంది ఇక్కడ ఎలాగంటే అవి ఇండిపెండెంట్ అనుష్ఠానాలు అయినప్పుడే సముచయము ప్రసక్తమవుతుంది సముచయం అనే ప్రసక్తి ఎప్పుడొస్తుంది అవి ఇండిపెండెంట్ అనుష్ఠానములు అవ్వాలి అవి సపోజ్ వాటిలో ఒకటి అంగి ఇంకొకటి అంగము అయింది అనుకోండి అప్పుడు సముచయం అనే మాటే ఉండదు ప్పుడు కూడా అంగితో అంగము కలిసి ఉంటుంది దానికి సముచయం అని అందరూ ఇప్పుడు బండి ఉందనుకోండి బండికి రెండు చక్రాలు ఉంటాయి రెండు చక్రాలతో కలిపి ఉన్నదే బండి అంతే తప్ప ఒక చక్రం తీసేసి ఆ చక్రాన్ని జోడిస్తే బండి అవుతుందని అలా అనుకోకూడదు రెండు చక్రాలతో ఉన్నదియే బండి ఏదో దృష్టాంతం చెప్పాను అంటే ఇంటేజురల్ పార్ట్ ఆఫ్ ఎయిట్ అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పూజ చేస్తూ ఉంటారు పూజకి పదహారు ఉపచారాలు ఉంటాయి ధూపమాఘ్రాపయాన్ని అది ఇంకో అది కూడా వన్ ఆఫ్ ది ఉపచారాస్ ఇప్పుడు మొత్తం పూజకి అంగి అని పేరు అంగీ అంగములు గలది పదహారు అంగములు ఉంటాయి దానికి కాబట్టి దానికి అంగీ అని పేరు ఈ పాయింట్ మీరు బాగా పట్టుకోండి ఈ విడి విడివిడి ఉపచారాలు ఉంటాయి చూసారా వీటికి అంగములు అని పేరు ఏమం ఇంకో రహస్యం తెలుసునండి అంగికి ఫలం ఉంటుంది అంగాలకి ఫలం ఉండదు ఇంక మళ్ళీ అంగాలకి ఫలం ఏమిటి ఇప్పుడు మీరు బండి ఎక్కారనుకోండి ఓ చక్రానికి ఓ చక్రానికి ఒక ఫీజును ఇంకో చక్రానికి ఇంకో కొంత ఫీజు అలా ఇస్తారండి అలా ఎవరు చక్రానికి తుప్పులు ఫీజు ఇస్తారా ఎవరు ఈ డిస్టెన్స్కి ఫలము మరి చక్రాలు తిరిగాయి కదా అంటే అంగంలో అంగీకిలో భాగాలు కాబట్టి ధూపానికి వేరే ఫలం ఉండదు నైవేద్యానికి వేరే ఫలం ఉంటుందా ఉండదు ఎందుకని మొత్తం పూజకు ఫలం ఉంటుంది అయితే నైవేద్యం వేష్ట నైవేద్యం వేష్ఠేమిటి నైవేద్యం లేనిదే మొత్తం పూజ సంపన్నము కాదు కాబట్టి ఒక ఒక కర్మ ఉంటుంది దానికి ఫలము వినబడుతుంది దాని పక్కన ఇంకో కర్మ చెప్తాడు దానికి ఫలం వినబడదు అంటే అర్థమంటే తెలుసిన ఈ ఫలము లేనిది ఫలమున్నదానికి అంగము అగుము ఇప్పుడు సత్యనారాయ్రతం చేస్తే స్వర్గం వస్తుంది సత్యనారాయ్రతంలో ముందుగా విగ్రహాన్ని శుద్ధి చేసి స్నానం చేయించాలి ఇప్పుడు సత్యనారాయ్రతానికి స్వర్గం ఫలం కదా ఈ స్నానానికి ఫలమేంటి ఏం ఫలం ఉండదు ఫలం లేకపోతే మనం ఎందుకు చేయాలి అయ్యో అలా అడగకూడదు ఫలము లేనిది గనుక ఫలము గల దానికి అంగము ఇంకో వాక్యం రాసుకోండి ఫలవత్సన్ని అఫలం తదంగం అని మీమాంసకుల న్యాయం ఫలవత్సన్ని అఫలం తదంగం అని వాళ్ళ న్యాయం ఫలము కలదాని పక్కనే ఉంటుంది ఒకటి దానికి ఏ ఫలము ఉండదు అఫలం ఆ అఫలము ఫలము కలదానికి అంగమవుతుంది ఫలము కలది అంగి అవుతుంది కాబట్టి మీకు ఈ పాటికి మీకు తెలుసుకొని ఉండాలి అంగికి అంగానికి సముచ్చేయమంతో ఏమి ఉండదు అంగి అంగముతో కలిసియే ఉంటుంది కదా ఒక అంగికి మరో అంగితో సముచ్చయం ఉంటుంది అంతే కదా అంగికి అంగానికి సముచ్చయం ఉండదు అర్థమైందండి అది సంగతి ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ ఆయన ప్రస్తావించబోతున్నారు ఈ అవతారికలో సో మనం ఏం చేద్దామంటే ఈ అవతారికని ఈ మొత్తం ప్రసక్తి కావలసిన పూర్వరంగం అంతా మీకు చెప్పేశాను కనుక ఈ మంత్రాన్ని టేకప్ చేసి రేపు ఒక నిష్యం ఒక్క నిమిషంలో ఏం వెళ్తుంది ముందుకు వెళ్ళద్దు అది ఓం పూర్ణముదూర్ణముద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే